రుణా హే పరశ్వరయా హే పరేశ్వర హే జగదాలయా పాలయా రుణాకర పరమేశ్వర హే జగయ పాలయ మా హే నిరు కృపమ నిర్మల हे జగీశ విలోకయ హరుణాకరేశ్వర హే జగదా పాలయ మా హే నిరు కృపమ నిర్మల హే జగదీశ విలోకయయ మా హే పర జయ పాలయ మా హే నిరుక నిరుపమ నిర్మల హే జగదీశ విలోకయ మాం కరుణాకర పరమేశ్వర హాలయ మా హే నిరు కృపమ నిర్మలాగదీశ మా కరుణాని దే గోవింద వశిష్ట గీత నాలుగవ అధ్యాయం స్థితి ప్రకరణం ఇంతవరకు మూడు అధ్యాయములు మనం పూర్తి చేసిన వాటి పేర్లు వైరాగ్య ప్రకరణం ముముక్ష ప్రకరణం ఉత్పత్తి ప్రకరణ ఇప్పుడు స్థితి ప్రకరణం ఇంకా రెండు బాక్యం ఉన్నాయి అవి చాలా పెద్దవి వాటి పేర్లు ఉపశమ ప్రకరణం నిర్వహణ ప్రకరణం చివరిదైనటువంటి అధ్యాయం అన్నిటికంటే చాలా పెద్దదండి నిర్వహణ ప్రకరణం వశిష్ఠ మహర్షి అనేక ఉపమానముల ద్వారా దృష్టాంతముల ద్వారా శ్రీరామచంద్రునికి చక్కని హితబోధ చేస్తున్నారు వారి వయస్సు నేను అప్పుడప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను పదహారేళ్ళు అండి పదహారేళ్ళు బాల్యకాలం ఆ చిన్న వయస్సులోనే వారికి పరమ వైరాగ్యం కలిగిందండి రాజ్యం నా కొద్దని తృణీకరించారు సంపదలు నా కొద్దు భోగములు వద్దని చెప్పి వాటిని తిరస్కరించినారు అటువంటి పరిస్థితి బాల్యకాలంలో కలగటం చాలా అపురూపం అండి అరుదు అది అన్ని చోట్ల ఇట్లా జరగదు అందరి విషయంలో ఇట్లా జరగదండి ఏది చిన్న కాలంలోనే వైరాగ్యం కలగటం ఉంది ఇక యవన కాలమా నారాయణ అసలు కలగదండి కేవలం ఈ విషయ వ్యామోహంలో పడిపోయి మాయా ప్రవాహంలో కొట్టుకుని పోతుంటారు యవ్వన కాలం ఇక వార్ధక్యమా తొందరికి కలుగుతుంది గానే అవకాశములు తక్కువగా ఉంటాయండి విఘ్నములు చాలా ఎక్కువగా ఉంటాయి ముసలితనంలో ధ్యానం చేయకూడదని ఎవరు చెప్పరు చక్కగా చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఏ ఏ పుంచెం పుణ్యం సంపాదించినా కూడా అది మహత్తరమైనటువంటి ప్రయోజనం లాభం కలుగు చేస్తుంది అన్నది కనుక ఏ కాలం బాల్యం కానీ యవ్వనం కానీ వార్ధక్యం ఎప్పుడు అవకాశం దొరికినా అప్పుడు కొంచెం పుణ్య సంపాదన ఆత్మవిచారణ దైవధ్యానం సంకీర్తన నామస్మరణ ఇటువంటి తప్పకుండా చేసి తీరాలన్నది అయితే వార్ధక్యంలో చేయాలని కుతూహలం చాలామందికి ఉంటుంది కానీ ఈ విఘ్నములు ఈ ఆటంకములు అనారోగ్యం సరే అనా ఆరోగ్యం సరిగా ఉండదండది శరీరం శిథిలం అయిపోతుంది ఆ భర్తృహరి ఈ వార్ధక్యాన్ని గురించి చక్కగా వర్ణిస్తారండి ఎన్ని బాధలు మానవుడు ఆ టైంలో పడతాడో వారు చక్కగా నిరూపించినారండది ఆ గాత్రం సంకుచితం అది గాత్రం గాత్రం అంటే శరీరం అండి ఆ ఆ వార్ధక్యంలో శరీరము చాలా క్షీణదశను పొందుతుందండి ఆ క్షీణదశ అంటే శిథిలం అయిపోతూ ఉంటుంది ఏ కాత్రం సంకుచితం అది సంకుచితం అంటే ముడుచుకుపోతుంది శరీరం ముడతల పడిపోతుందండి గతిరు విఘళ్ళిత గతి అంటే నడక నడక తొట్టు పడుతుందండి కర్ర ఉండాలి కర్ర లేకపోతే ముసలాయి నడవలేరండి ఆ గతిరు విఘలిత భ్రష్టాచదంతావళి దంతావళి అంటే పళ్ళు ఊడిపోతాయండి ఆ భ్రష్టాచ దంతావళి దృష్టి దృష్టి తగ్గిపోతుందండి వర్ధతే బధిరత బధిరత అంటే చముడు ఆ చెడు పెరిగిపోతుందండి ఇది వాక్యం నాద్రియతే చెన ఇది అన్నిటికంటే ఘోరం అండి ఇంట్లో చెప్పిన మాట వినరటండి ఇది తాతగారి మాట ఎవడు కేర్ చేస్తాడని యవన కాలం ఉన్నప్పుడు వారే కష్టపడి సంపాదించాడు ఏ అయినప్పటికీ ముసలితనం గనకొస్తే ఇంట్లోనండి చెప్పిన మాట వినరటూ ఆ భర్త్రోహి కాలంలో కూడా అప్పటి నుంచి ఉన్నదనమాట ఈ ముసలాన్ని కేర్లెస్ గా చూడటం అనేది ఎప్పుడు భర్తోహి కొన్ని వందల సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆయన బాంధవ జన బంధువులు వినరటండి బంధువులు అంటే కుటుంబం వారు ఈ తాతగారికి లెక్క పెట్టారండి అది భార్యా కష్టం పురుషీర్ణ వయస పుత్రోపి అమిత్రాయతే పుత్రుడు అమిత్రుడు అమిత్రుడు అంటేనండి శత్రువుగా మారిపోతాట తిరగబడతాట ఎవరు కుమారుడు సార్ అన్ని చోట్ల కాదనుకోండి ఇది ఏదో పర్టిక్యులర్ కేసు అండి అందరూ తిరగబడతారంటే ఎవరే నమ్ముతారండి ఎంతమంది మంచి వారు ఉంటారు చెప్పండి కనుక పుత్రోపి అమిత్రా అన్నాడు కొన్ని చోట్ల ఈ విధంగా పుత్రుడు తిరగబడతాడని ఆ షాజహాన్ షాజహాన్ చక్రవర్తి చూడండి బాబు ఆ ఔరంగజేబు ఏం చేశాడు జరగబడ్డాడు చూడు ఓ సొంత కుమారుడుగా ఆయన తీసి జైల్లో పెడతాడు చూడండి తాజ్మహల్ ఆ ఎంత కష్టపడి ఆ తాజ్మహల్ కట్టించాడు వారిని తీసుకెళ్లి జైల్లో పారేశాడు ఎవరు పుత్రు అపి అమిత్రాయతే చూడ జరిగిన విషయం చెప్తున్నాను ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఆ ఒక ఆయన లక్ష్యాధికారండి కష్టపడి సంపాదించాడు ఆయనకు కుమారుడు ఉన్నాడండి వాడు నెమ్మదిగా పెరిగాడు వయస్సు వచ్చింది వివాహం చేశాడు కోడల గారు కాపురానికి వచ్చేసారండి ఇలా చూడండి సంసారంలో ఇంతవరకు ఏదో తండ్రి మీద తల్లి మీద కొంచెం ప్రేమ కలిగినట్టుంటే ఆయన ఈ వివాహం అయిన తర్వాత ఈ కోడలు గారు వచ్చిన తర్వాత మరి ఏం మార్పు వచ్చిందో గానే తల్లిదండ్రుల్ని చాలా హీనంగా చూస్తున్నాడండి ఒకనాడు తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచారు ఎవరు కుమారుడు సంపాదించింది తండ్రి అండి ఆయన వార్ధక్యం పొందేటప్పటికీ ఈ బాగా తండ్రి సంపాదించిందంతా తినమరిగి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి ఇద్దరిని పిలిచాడు నాన్న అమ్మ రా రేపటి నుంచి మీరు ఇంటి లోపల మీరు భోజనం చేయకూడదు వరండాలో తినాల్సిందే మీరిద్దరు అన్నారండి బాబు ముసలివారు అయిపోయినారు వారిద్దరిని బయట బయట భోజనానికి వరండాలో తినాల్సింది ఇంట్లో తినకూడదు ఏం చేస్తారు పాపం ముసలివారు అయిపోయినారు ఈయన క్రూరుడుగా ప్రవర్తిస్తున్నాడు కొంతకాలం అట్లా జరిగిన తర్వాత ఇంకొక ఆజ్ఞ సుక్రీ ఆజ్ఞ ఏమని తెలుసిన నాన్న అమ్మ మీరిద్దరు రెండు కంచాలు రెండు పళ్ళ్యాల్లో తినకూడదు భోజనం రెండు కంచాల్లో ఇద్దరు ఒకే పల్లెల్లో తినవలసిందే అన్నారండి సార్ ఏం చేస్తారు పాపం ఒకే కంచంలో ఇద్దరు భోజనం చేస్తున్నారండి ఎవరు తల్లిదండ్రులు వీడి యొక్క వల్ల ఏం చేస్తారు ఆఖరి కొంతకాలం అయిన తర్వాత అండి ఈయనకు కుమారుడు పుట్టాడండి అంటే ఏమిటి కొడుకుకి కొడుకు పుట్టాడు వాడు నెమ్మదిగా పెరిగి పన్నెండేళ్ళు వచ్చిందండి వారికి వాని తండ్రి తాతగారికి పెట్టే చిత్రహింసలన్నీ చూస్తున్నాడండి చూచి ఒకనాడు తాతగారికి పెట్టే పళ్ళెం ఉంచోం భోజనానికి పళ్ళెం ఒకటేనండి ఇద్దరికి అది తీసి దాచిపెట్టాడండి ఎవరు మనవాడు ఎక్కడో దాచిపెట్టేశాడు ఏ సరే ఇక మధ్యాహ్నం భోజన సమయంలో వాళ్ళ తండ్రి ఆ తాతగారి ఒకటే ముసలాయనకి పెట్టవలసిన పళ్ళెం వెతుకుతున్నాడు లేదే కనిపించా ఇల్లంతా వెతికాడు అక్కడ కనిపించలే పడుకుని అడిగాడు ఎరా నువ్వు ఏమన్నా దాచిపెట్టావా మీ తాతగారి పళ్ళెవన్నాడు అవును అన్నాడు ఎందుకు దాచినావు నువ్వు కూడా ముసలవాడవైతే ఇదే కంచం పెడతాను నీకన్నా వాడు అందుకోసం దాచిపెట్టాను జాగ్రత్త అన్నాడు అప్పుడు చంపలు వాయించుకుని వరివరే నేను మా నాయనికి వరండాలో పెట్టే వీడు బజార్లోనే పెడతాడు నాకు అన్నం అని అప్పటి నుంచి సిగ్గు తెచ్చుకుని లోపలికి ఆహ్వానించి చక్కగా వెండి పెళ్ళాల్లో వారికి భోజనం పెడుతున్నాడు అండి వరివరే నాకు తయారవుతున్నాడు ఒకటిక్కడ చూచారా కనుక పుత్రం ఈ వార్ధక్యంలో వచ్చేటువంటి బాధలన్నీ ఒక్కసారి బాగా ఆలోచించుకుని బాల్యకాలం యవ్వన కాలమే తరించడానికి చక్కని సాధనలు చేయమని పెద్దలంతా ఆదేశం చేస్తున్నారండి ఆ బాల్యా అంటారు ఎవరు వశిష్ఠులు వారు ఆ బాల్యా చిన్నప్పటి నుంచి బాగా తయారు కాండి ఎందుకంటే అవకాశం చాలా చిన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది జ్ఞాపక శక్తి బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుందండి ఏది అన్ని విషయాలు అటువంటిప్పుడు కనుక ప్రాక్టీస్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కానీ ఎవరికి పట్టిందండి బాలయోగులు చూడండి గోదావరి జిల్లాలో బాలయోగులు చిన్నకాలం నుంచి చక్కగా తపస్సు చేస్తున్నారండిది వారికి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైనా వారికి కూర్చోబెట్టి బోధ చేశారా లేదు కదా తల్లిదండ్రులకి ఏమి యోగాభ్యాసం తెలియదు కదా మరి ఎందుకు అకస్మాత్తుగా వారికి యోగంలో ప్రవేశం కలిగింది తుద్ధి సంయోగం లభతే పౌర్వదైకం శ్రీకృష్ణ పరమాత్మ పూర్వజన్మ సంస్కారం అని చెప్తారు ఇది చక్కగా పూర్వజన్మలో బాగా తపస్సు చేసి సాధన చేసి అకస్మాత్తుగా చనిపోవటం వల్ల ఈ జన్మలో పుట్టుకతోనే ఆ యోగాభ్యాసం వచ్చేసిందండి ఒకళ్ళు నేర్పవలసిన పని అంటాడు ఎవరు శ్రీకృష్ణ త్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైకం ఈ జన్మలో చక్కగా ప్రయత్నం చేసి ఆ సిద్ధిని పొందేస్తారండి ఏది కొంచెం బాకీ ఉన్నవాళ్ళు ఆ నూటికి తొంభై మార్కులు వచ్చి గనక అకస్మాత్తుగా చనిపోతే ఆ పది మార్కులు ఈ జన్మలో పూర్తి చేసుకుంటారండి సెంటర్సెంట్ ఆ ఈ జన్మలో మోక్షం చూచారు కనుక చేసిన చేసుకున్నంత మహాదేవ ఏ పుణ్యం ఎప్పుడు ఏ జన్మలో చేసుకున్నా అది ఎక్కడికి తరగదండి అది నసింపదు చక్కగా వారికి సహాయం చేస్తుందండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ చేసినటువంటి పుణ్యం మీరు అరణ్యంలో ఉండండి సముద్రం మధ్యలో ఉండండి లేకపోతే ఎక్కడైనా ఉండండి ఏకాంతంలో రక్షిస్తుందండి ఆ పుణ్యం రక్షిస్తుందండి ఏదైనా కొంచెం పరోపకారం దానం ధర్మం భగవన్నామ స్మరణ ఇటువంటివి కనుక కొంచెం సంపాదించుకుంటే ఆ పుణ్యం ఎక్కడికి వెళ్ళినా కూడా కాపాడుతుందని చెప్పి శాస్త్రములు ఘోషిస్తున్నాయండి అది కొన్ని ఏంటంటే వారి పూరపుణ్యం అంటాడు ఎక్కడన్నప్పటికి అరణ్యంలో గానీ యుద్ధంలో గాని సముద్రంలో గాని కాబట్టి ఈ పుణ్యం అనేటువంటి ధనం మానవుడు ఎంత ఎక్కువగా సంపాదించుకుంటే అంత ధన్యుడు అండి చాలా ఇప్పుడు పొద్దున్నేస్తే సాయంత్రం వరకు చెమట ఖార్చి ఏమిటి సంపాదించేది అక్కడ చెప్పండి ధనం ప్రాపంచిక ధనం దానికి ఇంత కష్టపడుతున్నప్పుడు ఆధ్యాత్మిక ధనం వెంట వచ్చేది ఈ ధనం ఇక్కడ వదిలిపోతుందండి శరీరం తో సెపరేట్ అయిపోతుంది ఏది ఈ ప్రాపంచిక ధనం కానీ ఆధ్యాత్మిక ధనం కలకాలం వారు వెంట వచ్చి వారిని కాపాడుతుందండి చాలా కనుకనే పుణ్యము ధర్మము నీతి ఇటువంటివన్నీ కూడా ఎంత ఎక్కువగా మానవుడు ఆచరించుకుంటే అంత ధన్యుడు కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ పుణ్య కార్యములను ప్రోత్సహించారండి భగవద్గీత కొందరు దాని గుర్చి కొంచెం ఇదిగా అల్పంగా మాట్లాడతారని ఏమిటి పుణ్యం సంపాదించి ఇంకో జన్మ వస్తుంది అని ఆయన మళ్ళీ వస్తుంది అంతా అయ్యా జన్మై జన్మ రాకుండా కూడా ఆ పుణ్యం సంపాదించుకోవచ్చు అండి పుణ్యం కనుక అధికంగా సంపాదించుకుని ఇంకా జన్మేంటండి చక్కగా బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ృషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం మంగళం గురుదేవాయ గుణాత్మునేయ సాధురోపాయమం హరివో అయోధ్య వారా ఆత్మనివాసీరా దశరథనందన రాయ జయ జానక జీవన రామ అయోధ్య రామ ఆత్మనివాసీ రాశరథనందన రామ జయ జయ జాన జీవనరామ అయోధ్య వాసీ రామ ఆత్మనివాసీ రాశరథనందన రామ జయ జయ జానక జీవన రామ అరణ్యవాసీ రామ అహల్యమోచన రామ భవత్సలారా జయ జయ భద్ర గిరీశారా అరణ్యవాసీ రా అహల్యమోచన రాతవత్సలారా జయ జయ భద్ర గిరీశ రామ అయోధ్య వాసీ రామ ఆత్మనివాసీ రామ దశరథనందన రామ జయ జయ జనక జీవనరామ అరణ్యవాసీరా అహల్యమోచన రామ భవత్సలారా జయ జయ భద్ర గిరీశారా అయో్యవాసీ రామనివాసీ రామ దశరథనందన రాయ జయ జాన జీవన రామ అరణ్యవాసీ రామ అహయ్యమో జయ జయ భ్ర గిరీశారా కరుణానిధే గోవిందీత నాలుగవ అధ్యాయం స్థితి ప్రకరణం నిన్నటినం భృగు ఉపాఖ్యానమును గుర్చి వశిష్ఠ మహర్షి గారు బోధించినారండి భృగు కుమారుడైనటువంటి శుక్రుడు జన్మార్జితమైనటువంటి సంస్కారములు చేత వారు కొన్ని కొన్ని పూర్వజన్మార్జితమైనటువంటి సంస్కారములను కలుగు చేసుకున్నారు క్రమంగా తెలివి కలిగి మరల మంచి సంస్కారములను కలుగు చేసుకుని చక్కగా తపస్సు ధ్యానము చేసుకుని తరించిపోయినారు దైత్యులకి గురువుగా ఏర్పడ్డారు ఎవరండి శుక్రాచార్యులు నిన్నటిదనం చెప్పిన విషయం వాసనాక్షయం అది వేదాంతంలో మూడు సాధనలు ప్రముఖంగా చెప్పారండి ముఖ్యమైనటువంటి మూడు సాధనలు అనేక ఉన్నాయనుకోండి వాటన్నిటినీ పిండితే మూడు సాధనలు వస్తాయండి ఏమనగా వాసనాక్షయం మనోనాశం తత్వజ్ఞానం అది మూడండి జ్ఞాపకం పెట్టుకోండి దీనికి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉన్నదండి మన శాస్త్రంలో ఈ మూడు సాధనల కింద మరలా చెప్తున్నాను వాసనాక్షయం మనోనాశం తత్వజ్ఞానం ఈ మూడిట్లో నుండి మొట్టమొదటి తత్వజ్ఞానమును సంపాదించాలండి దాని చేత వాసనాక్షయం కలుగు చేసుకుంటే మనోనాశం దానంతటి అదే సిద్ధిస్తుంది అదే మోక్షం అండి సరే తత్వజ్ఞానము ద్వారా తత్వజ్ఞానం అంటే ఏమిటి ఈ ప్రాపంచకమైనటువంటి వస్తువులన్నీ క్షణికం ఆత్మ అనేది శాశ్వతం ఇదండి వేదాంతం యొక్క సారం తత్వజ్ఞానం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర జీవన్ముక్తస్వాన్ ఇది వేదాంత డిండిమ అని శంకరాచార్యులు వారు వేదాంత సారవంతా ఒక చిన్న శ్లోకంలో చెప్పారు బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపర జీవన్ముక్తస్వాన్ ఇది వేదాంత డిమ ఒక వస్తువు సత్యమైంది ఒకటేమో కేవలం అసత్యం ఈ విషయం తెలుసుకున్న జీవన్ముక్తుడు అనే సారం అంతా ఒక శ్లోకంలో చెప్పారు అర్థమైందండి ఒకటి సత్యమైన వస్తువు అది అక్షరం నాశరహితమైనటువంటి వస్తువు దానికి పుట్టుక చావు లేదు వికారము లేవు దుఃఖం లేదు కేవలం ఆనంద స్వరూపం ఉండదు సత్చిత్త అది శాశ్వతం అది ప్రపంచంలో సారభూతమైనటువంటి వస్తువు అండి అది కళ్లకు కనిపించనంత మాత్రం చేత లేదు అని ఎవరు అనకూడదండి చర కళ్ళకు కనిపించినవి చాలా ఉన్నాయండి చూసారా ఆకాశం కనిపిస్తుందా చెప్పండి లేదు కదా అంత మాత్రం చేత ఆకాశం లేదని ఎవరైనా అంటారా చెప్పండిది ఈ లోపల ఏమేమి వస్తువులు ఏమేమి జరుగుతున్నాయో ఎవరికైనా తెలుసునా శరీరం లోపల లేదు గుండె ఆడుతున్నది రక్తం ప్రవహిస్తున్నది ఏది ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నదో మనకేమైనా తెలుసిన కానీ ఆ స్వరూపం మనం అయినప్పటికీ కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం చూ ఈ శరీరంలో రామా ఎన్ని నాడులు ఎంత బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ అండి ఈ శరీరం ఈ ఫ్యాక్టరీలో ఎన్నో షల్లర్లు ఇవన్నీ కదులుతున్నాయండి తెలుసు ఏమైనా చెప్పండి ఏమీ తెలియదు స అంత మాత్రం చేత అవి లేవు అని చెప్పి చెప్తారా ఉన్నాయి కానీ వీడి కనిపించటం లేదు అది అదేవిధంగా కొన్ని కొన్ని పదార్థములు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కూడా కనిపించవు అది లేదు అని చెప్పకూడదండి నాస్తికులు ఇదేనండి చెప్పేది దేవుడు మాకు కనిపించటం అందువల్ల లేడు అంటారు చూడండి కనిపించినంత మాత్రం చేత లేడు అని చెప్పి అనకూడదండి ఈ భౌతికమైనటువంటి చెక్షువులకి స్థూలమైనటువంటి వస్తువులు మాత్రమే కనిపిస్తాయి గానీ సూక్ష్మమైన వస్తువులు కనిపించవండి కొన్ని కొన్ని మహా సూక్ష్మం అండి ఈ ఆకాశం ఈ చూడండి పంచభూతములు పృథివీ జలము అగ్ని ఈ మూడు కనిపిస్తాయి అండి వాయువు కూడా కనిపించదు ఊరికే వీస్తుంటే స్పర్శ చేత మనం ఇదిగో వాయువు ఉన్నది గాలి ఉన్నది మనం అనుకుంటున్నాం చూడండి సూక్ష్మం అక్కడి నుంచి ప్రారంభం అవుతుందండి జలము అగ్ని ఇవి కళ్ళ కనిపిస్తాయి వాయువు కనిపించదండి ఇక ఆకాశం అంతకంటే కనిపించదు సరే ఈ ఆకాశం ఇప్పుడు ఉన్నటువంటి స్థూల వస్తువులు అన్నిటికంటే మోస్ట్ సటిల్ మహా సూక్ష్మం దీనికంటే సూక్ష్మైందండి చిత్తాకాశం మెంటల్ అట్మాస్ఫియర్ చిత్తాకాశం అంటే మనస్సు సంకల్పములు వృత్తులు ఇవన్నీ కూడా దీనికంటే సూక్ష్మం అండి దాని దాని పేరు ఏమంటారు చెప్పండి చిత్తాకాశం ఇది భూతాకాశం ఈ చిత్తాకాశము కంటే మహా సూక్ష్మమైన వస్తువు ఇంకోటి ఉందండి దాని పేరు చిదాకాశం అది భగవంతుడు పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే చిదాకాశం దాని కూర్చి రేపు పదమూడో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ రెండు ఉపమానములు చెప్తాడు భగవంతునికి ఏమిటంటే ఆకాశం కనిపించకపోయినా అంతటా వ్యాపించి ఉన్నది అదేవిధంగా ఆ పరమాత్మ చిదాకాశం సర్వత్రా వ్యాపించుండి చైతన్యవంతమై ఉన్నది అని దాని ఆకాశ దృష్టాంతం చెప్తారు ఇంక ఏమి దారి లేదండి భగవంతుని వర్ణించాలంటే ఇది ఒక్కటేనండి మహా అనుకూలమైనటువంటి దృష్టాంతం ఆ ఏది ఆకాశం బ్రహ్మాండం వ్యాపించింది దేంటూ తగులుకోదండి దేంటూ తగులుకోదది ఆ అది ఆకాశం యొక్క నిర్లిప్త అది యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రేహే తథాత్మా నోపలిప్యతే ఈ దృష్టాంతం చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం అనే పదమూడో అధ్యాయంలో ఈ ఆకాశం ఉన్న దృష్ట్యా కారణం ఇదన్నిటికంటే మహాసూక్ వస్తువు కాబట్టి దాన్ని ఉపమానంగా తీసుకున్నారు యథాం సౌక్ ఆకాశం ఆకాశం అంతటా వ్యాపించున్నా దేనిలో ఎట్లా తగులుకోవటం లేదో అదేవిధంగా అవస్థితో సర్వత్రావస్థితో దేహే తమ నోపలిప్యతే అదే విధంగా ఈ దేహంలోనండి అంతటా వ్యాపించినది దేహం కాదు దేహం బయట కూడా దేహమే కాదండి సర్వత్రా ఉన్నప్పటికీ తగులుకోవటం లేదు అని ఆకాశ దృష్టాంతం చెప్పారు ఇంకొక దృష్టాంతం ఏమో తెలుసండి సూర్యుడు అక్కడే దాని కిందనే ఇంకొక దృష్టాంతం సూర్యుని యొక్క దృష్టాంతం సూర్యుడు అండి మీ అందరూ వ్యవహారంలో ప్రవేశిస్తున్నారు కానీ ఆ సూర్యుడు ఆయన చెప్పినాడా ఏమండి మీరు నిద్ర లేవండి వ్యవహారంలో ప్రవేశించండి అనే అసూరుడు గారు ఏవైనా చెప్పినారా ఏమి లేదండి వారు ఉదయించేటప్పటికి అందరూ వ్యవహారంలో ప్రవేశిస్తున్నారు చూచారా ఆ విధ ఆ దృష్టాంతం చెప్తున్నాడు యథా ప్రకాశయత్యేక కృత్సం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తథా కృత్ ప్రకాశయతి భారత అది ఈ క్షేత్రం అంటే శరీరము మనస్సు బుద్ధి వీటన్నిటిని కూడా ఇల్యూమినేషన్ ప్రకాశింపజేస్తున్నాడు ఎవరంటే ఈ డివైన్ ఎనర్జీ ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆ డైనమిక్ ఎనర్జీ అన్న చూడండి సచ్చిదానంద స్వరూపం ఈ ఉపాధి నంతా కూడా ప్రకాశింపజేస్తున్నారు ఆ దృష్టాంతం చెప్పారు సూర్యుని యొక్క దృష్టాంతం చూడం రెండు ఆకాశము సూర్యుడు యథా ప్రకాశయత్యేకృచ్ లోకమిమం రవి రవి అంటే ఎవరండి సూర్యుడు క్షేత్రం క్షేత్రి తథా కృచ్ ప్రకాశ భారత ఈ క్షేత్రమునంతా ప్రకాశింపజేస్తున్నారండి ఒకనాడండి శంకరాచార్యులు వారు కాశీపట్టణంలో అట్లా ప్రయాణం అయిపోతున్నారండి ఒక వీధిలో ఎవరు శంకరాచార్యుల ఒక ముసలాయనండి చాలా వృద్ధుడైపోయినాడు అండి నడవలేక నడవలేక అట్లా కూర్చున్నాడు శంకరాచార్యులు వారు ఆ దారిగుండ పోతుంటే నమస్కారం చేశారు మహాత్మా నమోన్నమ తమ దర్శనం చేత నా పాపాలన్నీ తొలగిపోయినాయి ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను నేను ముసలావాణ్ణి అయిపోయినాను వేదాంతం యొక్క సాధ దానిలో చెప్పిన సాధనలు ఇవన్నీ నేను సరిగా చేయలేను ఎందుకంటే వార్ధక్యం వచ్చేసింది కనుక సూక్ష్మంలో మోక్షం నాకు చెప్పండి సూక్ష్మంలో మోక్షం ఏ విధంగా మానవుడు ఆత్మసాక్షాత్కారం పొందుతాడో ఒక చిన్న వాక్యంతో చెప్పేసేయండి అన్నారు అప్పుడు శంకరాచార్యులు వారు ఎంత చక్కగా చెప్పారంటే ఇప్పుడు నాయన మీరు ఈ ప్రపంచంలో అనేక వస్తువులు చూస్తున్నారు సర దేనితో చూస్తున్నారు అని అడిగాడండి ఎవరు శంకరాచారి ఈ ముసలాయన కంటితో చూస్తున్నాను చుచర కంటితో చూస్తున్నాను అన్నాడండి కన్ను ఏ కంటిని దేనితో చూస్తున్నారు అని అడిగాడండి ఇప్పుడు ఎవరికైనా కన్ను లేదనుకోండి కన్ను లేకపోయినా కూడా ఆయన నడుస్తాడండి చూడండి అంధుడు నడవడు అంధుడు మాట్లాడడు అంధుడు అన్ని పనులు చేస్తాడు ఏ ఏది ప్రకాశం వారికి చుచారా అని అడుగుతాడు మొట్టమొదటి కిం జ్యోతిస్త నీకు ఈ వస్తువులు ఏదైనా చూడాలంటే ఏది నీకు ప్రకాశం అని అడుగుతాడు కిం జ్యోతిస్త ఈయన ముసలాయన్ చెప్తాడు భానుమాన్ భానుమాన్ సూర్యుడు ఉదయించేటప్పటికి ఇవన్నీ కనిపిస్తున్నాయి చక్కగా నేను తెలుసుకుంటున్నానని కిం జ్యోతిస్తానుమాన్ అహని రాత్రీపాధికం రాత్రి కూడా దీపాలు ఇవన్నీ ఉంటే దాని ప్రకాశంతో నేను అన్ని చూడగలుగుతున్నాను అన్నాడండి ఎవరు ముసలాయన ప్రశ్న అడిగింది దేనితో చూస్తున్నావు దేనితో చూడగలుగుతున్నావు ఏ ప్రకాశం చేత ఇదంతా తెలుసుకోగలుగుతున్నావు అని ప్రశ్న అడిగితే శంకరుడు పగలు సూర్యుని యొక్క ప్రకాశం రాత్రి ఆ చంద్రుడు లేక దీపాలు వీటి యొక్క ప్రకాశం చేత నేను వస్తువులు తెలుసుకుంటున్నాను అని అన్నాడండి ఎవరు ముసలాయన కిం జ్యోతిస్తా హనుమాన్ అహని అహని అంటే పగలు పగలేమో సూర్యుని యొక్క ప్రకాశం రాత్రీపాధికం మంచిదే రవి దీప దర్శన విధిమే ఆ సూర్యుడు ఉన్నాడని చెప్పి దేనితో తెలుసుకుంటున్నావు అన్నాడు దేనితో చక్షుహు అన్నాడు చక్షు ఈ కన్ను ఈ కన్ను ఉండటం వల్ల ఇదిగో సూర్యుడు ఉన్నాడు చెప్పి నేను తెలుసుకుంటున్నాను అన్నాడు ఇప్పుడు సూర్యుని వల్ల ఇదంతా తెలుసుకుంటున్నావు ఆ సూర్యుని దేని వల్ల తెలుసుకుంటున్నావు కన్ను వల్ల చక్షు ఆ బాగానే ఉంది చక్షు అని ఈ అన్నాడు ఏది నేత్రం వల్ల నేను సూర్యుడిని తెలుసుకుంటున్నాను ఆ చక్షు ఆ నేత్రము దేని వల్ల తెలుసుకుంటున్నావు అని మళ్ళా ప్రశ్న పశ్చిని అది ఆ కన్ను మూసుకున్నప్పుడు నీకు ప్రకాశం కన్ను మూసుకున్నంత మాత్రం చేత మనుషుడు వ్యవహారం చేయట్లేదండి అన్ని పనులు చేసుకుంటున్నాడు దేని యొక్క ప్రకాశం చేత ఆ పనులు చేసుకుంటున్నాడు అని ప్రశ్న అంటాడు బుద్ధి చూడు ఆ బుద్ధి చేత ఏమండి నేత్రం లేనంత మాత్రం చేత లేక ప్రకాశం లేనంత మాత్రం చేత మనుషుడు వ్యవహారం చేయకుండా ఉంటాడా చెప్పండి ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లోనండి విస్తర వేసుకున్నారు అంత అన్నం అంతా ఒడ్డించారు రాత్రి పూటండి అన్నము కూరలు పప్పు పులుసు పలహారం అంతా వదిలి ఒడ్డిచ్చారు సరిగా మీరు తింటున్నారండి అకస్మాత్లో కరెంట్ ఆఫ్ అయిపోయిందండి కరెంట్ ఆఫ్ అయితే వీడు తినటం మాన్తాడండి వారికి తెలుసు ఎక్కడ పులుసు ఉంది ఎక్కడ చారు ఉంది ఎక్కడ పులిహారు ఉంది ఎక్కడ దద్దోజనం ఉంది పచ్చడి ఎక్కడ ఉందని మళ్ళీ లైట్లు వచ్చేవాడుకు అన్నం ఆపడండి జరుగుతూనే ఉంటుంది ఇక్కడ అన్నం పచ్చడి ఇది ఈ మూల పచ్చడి కలుపుకుంటుంటాడు బుద్ధి దేని వల్ల తెలుసుకుంటాడు అని చెప్పండి అది బుద్ధి చూసారా కన్ను లేదు కన్ను అంటే ఉన్నదనుకోండి ప్రకాశం లేదు అందువల్ల దేని ద్వారా ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నాడు బుద్ధి అండి చాలా ఆ బుద్ధి లోపల ఉన్నది కాబట్టి ఆ బుద్ధి అండి ఈ ఇంద్రియాలని బాగా కదిలించి ఆయన ఇదిగో ఇక్కడ అన్నాం అక్కడ పచ్చడి ఇక్కడ కూర కలపవయ అన్ని కలిపి నోట్లో పెట్టుకో నోరు ఎక్కడుందో తెలుసు కదా అందరికీ చీకటిగా ఉన్న నోరు మర్చిపోతాడండి నోరు శుభ్రంగా నెత్తి మీద పెట్టాడు సరిగ్గా నోట్లోకి వెళ్ళిపోతుంది ఆ ముద్ద దేని ద్వారా ఈ పనులన్నీ చేస్తున్నాడు చెప్పండి ఎవరు శంకర దీ దీ అంటే బుద్ధి ఆ బుద్ధి ఎంత చీకటిగా ఉన్నా ఎన్ని కళ్ళు పోయినా ఎవరిని ఆ వ్యవహారం జరుగుతూనే ఉంటుందండి దేని వల్ల బుద్ధిని దేని వల్ల తెలుసుకుంటున్నావు అని మళ్ళా ప్రశ్న శంకరాచార్య ధియో దర్శనే పరమకం జ్యోతిస్త ఆ ముస్లా చెప్తున్నాడు బుద్ధిని నేను తెలుసుకుంటున్నాను నేనంటే లోపల ఆత్మ ఆ బుద్ధిని కూడా మనం తెలుసుకోవటం లేదండి ఇదిగో నా మనస్సు చపలంగా ఉంది నా మనసులో సంకల్పం వచ్చింది నా మనసులో కోపం ఉదయించింది ఇవన్నీ దేనివల్ల తెలుసుకుంటున్నావు ఆ లోపల చైతన్యం ఉందండి ఆ చైతన్యము వలన ఈ బుద్ధిని తెలుసుకుంటున్నాడు చూ బుద్ధి రాత్రిపూట బుద్ధి నిద్రపోయిందండి జడమైపోయింది కానీ అంత మాత్రం చేతవాడు చనిపోయినాడా చెప్పండి లేదు కదా ఉన్నాడు ఏ ఉన్నది రాత్రి నిద్రలో ఏ ఉన్నదో తెలుసు అండి నిద్ర లేవంగానే అది చెప్పుతున్నదండి ఏది సాక్షిగా చూచినటువంటి వస్తువు ఆ హా హాయిగా నిద్రపోయినాను పొద్దున పూట లేచి హాయిగా నిద్రపోయినా అని ఎట్లా చెప్పగలుగుతున్నాడు అని శంకరాచార్యులు వారు నిలదీసి ప్రశ్న చేశాడండి ఇప్పుడు రాత్రి నిద్రలో మనస్సు లేదు కదా బుద్ధి లేదు కదా అన్ని జడమైపోయినాయి కదా మరి ఎవరు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది పొద్దున్నే ఏం చెప్తున్నారు నేను హాయిగా నిద్రపోయినాను ఆ హాయి ఎవరు అనుభవించింది చెప్పండి ఆ హాయి అంటే ఆ ఆనందాన్ని చూచేవారు ఎవరు ఆ జడమైనటువంటి స్థితిలో మనస్సు లేదు ఇంద్రియము లేదు దేహం లేదు దాంతం ఆ లైవ్ అయిపోయింది అక్కడ ఏదండి మేలుకున్నది చూ ఆ ఆ ఆత్మనే దానికి ఎప్పుడు నిద్ర లేదండి అది ఎప్పుడు మేలు అవర్స్ అది మేలుకుని సర్వసాక్షి ఆ చూ ఈ జగన్ ఈ శరీరంలో జరిగే నాటకానికి సాక్షి ఎవరంటే ఆత్మది చక్కగా చూస్తున్నది పరిశీలిస్తున్నది సాక్షి ఏమి చెయ్యమని చెప్పదు తాను చెయ్యదు సాక్షిగా ఉంటుందండి నైవ కుర్వన్ నా కారయన్ అంటాడు గీతలో ఆ సాక్షిగా ఉన్నటువంటిది ఉన్నది కాబట్టి పొద్దున్నే నేను హాయిగా నిద్రపోయినాననే సాక్షి చూడండి జాగ్రత్తలో సుశుక్తిలో ఈ రెండిట్లో కామన్ గా ఒక వస్తువు ఉంటే తప్ప ఈ ఎక్స్పీరియన్స్ సాధ్యపడదండి ఏ ఎక్స్పీరియన్స్ చెప్పండి నేను హాయిగా నిద్రపోయినా చెప్పడానికి అవకాశమే లేదు ఎప్పుడు ఈ రెండిటికి కామన్ గా ఒక వస్తువు ఉండాలండి కామన్ అంటే రెండిట్లోనూ ఉండాలది ఏది చెప్పండి రెండే కాదండి మూడిట్లో కూడా ఉంటుంది జాగ్రత్త స్వప్న సుశుక్తి ఈ మూడిట్లో కూడా సాక్షిగా ఉంటుంది ఆ చైతన్యం కనుక దీని గుర్తు శంకరాచార్యులు చక్కని ఒక శ్లోకం చెప్తారండి రాహుగ్రస్తూ సదృశో మాయా సమాచా కరణోప సంహనతోమాన్ అస్వాసం చూడు ప్రాగస్వాప్సం హాయిగా నిద్రపోయినాను చూడు ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతమే ప్రబోధ సమయ్యే తస్మై శ్రీ గురుమూర్త శ్రీ దక్షిణామూర్త దక్షిణామూర్తి స్తోత్రంలో ఉందండి అది ప్రాగస్వాప్సం నేను హాయిగా నిద్రపోయినానని ఎవరు చెప్పగలుగుతున్నారు అని శంకరాచార్య అడిగాడు ఎవరంటే ఆ లోపల చైతన్యం కాబట్టి మానవుడు దేహం కాదు మనస్సు కాదు ఇవన్నీ వికారములతో కూడినటువంటివి వీటికి సాక్షిగా ఉన్నటువంటి ఆ చైతన్యం నిర్వికారం అది అదే తాను అని చెప్పి అనుకోవాలండి అది వేదాంతంలో ఇంకేం లేదు ఆ వస్తువే తాను అని చెప్పి అనుకోవాలి సార్ మానవుడు ఏమనుకుంటున్నాడు దాని గురించి ఏమీ పట్టించుకోవటం లేదండి ఆ వస్తువు తానని చెప్పి అనుకోవటం నేను దేహం దీని పేరు దేహాభిమానం అది ఈ రోజు వశిష్ఠుల వారండి దీని గురించి చెప్పబోతారు దేహాభిమానం నిన్నటిదైన వాసనాక్షేమును గురించి చెప్పారు ఈరోజు దేహాభిమానం ఇది మహాశత్రువు అని చెప్పి చెప్తారండి ఇప్పుడే దాంట్లో ప్రవేశిస్తాం ముందుగా మనం ప్రారంభించినటువంటి విషయం పూర్తి చేస్తాం ఏమిటి చెప్పండి మూడు సాధనలు అండి తత్ వాసనాక్ష మనోనాశం తత్వజ్ఞానం ఈ మూడిట్లోనండి మొట్టమొదటి తత్వజ్ఞానం సంపాదించాలి ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకుంటే అసత్యమైన వస్తువుల మీద వైరాగ్యం కలుగుతుందండి అది సరే ఈ ఆత్మవిచారణ చేత నశ్చురమైనటువంటి భోగ ఈ ప్రాపంచికమైనటువంటి సంపదలు ఇదంతా మూనాళ్ల అని చెప్పి తెలుసుకుని వాటి మీద వ్యామోహం తగ్గించుకుంటాడు తొలగించుకుంటాడు అప్పుడేమవుతుంది మనస్సు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తుందండి ఇంకా వేరే దారి లేదు ఎక్కడ ఉంటుంది చెప్పండి బయట వస్తువుల మీద వాళ్ళకుండా చేశాడు వీడు దీని ద్వారా వైరాగ్యం ద్వారా చూచాల వైరాగ్యం ద్వారా దాని మీద వాళ్లకుండా చేస్తే ఇంకెక్కడ వచ్చి వాళ్తుంది రెండే పదార్థములు బయట లోపల ఫినిష్ ఆ బయట మీద పోకుండా చూచాడు ఇక మనస్సు ఎక్కడైపోతుంది అంతర్ముఖం అయిపోతుందండి చాలా దీని పేరుండి మన వేదాంతంలో నౌకా అగ్ర కాకవత్ అంటారండి నౌకా అగ్ర కాకవత్ అనే ఉపమానం ఉందండి మన శాస్త్రంలో ఏమనగా ఒక ఓడరేవు ఉన్నదండి ఓడరే వంటి సముద్ర బొడ్డున అనేక పడవలు ఇవన్నీ వచ్చి అక్కడ ఉన్నాయండి అక్కడ ఒక పడవకండి మధ్యలో ఈ ఒక పెద్ద కర్ర ఉందండి పెద్ద కర్ర భవిష్యత్ తెరచాప కట్టానుకో దేనికో ఉంచారండి పెద్ద కర్ర ఆ ఒడ్డున అన్ని పడవలు ఉన్నాయి ఈ కర్ర ఉన్నటువంటి పడవ ఉన్నదే ఆ కర్ర చివర చిటారున ఒక పక్షి వచ్చి అక్కడ కూర్చుందండి ఒక ఏమిటి ఆ పక్షి కాకి అండి ఒక కాకి వచ్చి అక్కడ కూర్చుందండి ఎందుకు కూర్చుందో తెలియదు ఏం ఆలోచిస్తుందో తెలియదు అట్టగే కూర్చుంది ఇక వీడు అండి ఈ పడవలో మోటార్ ఉందండి మోటార్ ఆ మోటార్ స్టార్ట్ చేశాడండి ఎవరు ఈయన పడవ ఆయన మంచి వేగంతో సముద్రంలో వెళ్లిపోతున్నదండి ఈ పడవ దాదాపు రెండు మైళ్ళు వెళ్ళిందండి సముద్రంలోపలిగి ఆ అంతవరకు ఆ కాకి అక్కడే ఉంది ఆ సముద్ర మధ్యలో వెళ్లిన తర్వాత దానికి అభిప్రాయం ఎగిరిపోదాం మనం వెళ్ళిపోదామని ఎగిరిందండి ఎగిరితే ఎక్కడ వాళ్తుంది చెప్పండి నేల మీద అయితే చెట్టు మీదో ఇంటి మీదో దేని మీదో వాళ్తుందండి భూమి అక్కడ సముద్రం కదా నడి సముద్రంలో ఎక్కడ వాళ్తుంది ఎగరటం కొంచెం దూరం ఎగిరి మళ్ళీ ఈ ఈ కర్ర కొంచెం దూరం ఎగరటం ఎక్కడ చోట్లేదు మళ్ళా వచ్చి కర్ర మీద సరే ఈ విధంగా పది సార్లు ఎగిరిందండి ఎక్కడైనా చెట్టు ఉన్నదా ఎక్కడైనా లేదండి మహాసముద్రంలో ఏముంటుంది మళ్ళీ వచ్చి ఆ కర్ర మీద వాళ్తున్నది దీని పేరు మన శాస్త్రంలో నౌకాగ్ర కాకవత్ అంటాడు మానవుడు సాధకుడైన వాడు ఏం చేయాలంటే ఈ మనస్సు అనేటువంటి పక్షిని బయటికి ఒకవేళ వెళ్ళిన వాళ్ళకుండా చెయ్యాలి అది వాళ్ళకుండా అంటే ఏ తినటం తాగటం ఇంతే కదా ఉన్నది శబ్ద స్పర్శ రూపరసగంధం ఓ మనస్తా ఏమిటి ఏమిటి ఈ భోగాలన్నీ కూడా అనేక జన్మల్లో అనుభవించావు కదా దీంట్లో ఏవైనా శాంతి కలిగిందా తృప్తి కలిగిందా ఈ అమూల్యమైనటువంటి మానవ జీవితం కూడా ఎందుకు ఈ విధంగా నాశనం చేస్తావని బాగా బోధించి దాని మీద వాళ్ళకుండా చేయాలి బుద్ధుడు ఆ విధంగా చేశాడని అనేక సంపదలు ఉన్నప్పటికీ బుద్ధుడు విచారణ చేశాడు ఆ నేను రాజు ఈ రాజత్వం ఎంతకాలం ఉంటుంది నా తండ్రి రాజు నా తాత రాజు వీళ్ళంతా ఏమైపోయినారు ఆఖరికి నా గతికోడు అంతే కదా అని బుద్ధదేవుడు చక్కగా ఆలోచించాడు ఇప్పుడు నేను రాజు అందరు కూడా నేను వచ్చేటప్పుడు చేతులు కట్టుకుంటున్నారు ఎందుకు నేను రాజును కాబట్టి ఈ రాజత్వం బహుశా పోయింది ఎప్పటికైనా పోయిందనుకోండి అప్పుడు ఎవరైనా చేతులు కట్టుకుంటాడా నేను వస్తే ఇదంతా కేవలం కల్పితమైనటువంటిది నాకు వీళ్ళందరూ గౌరవిస్తున్నారంటే ఇది ఈ స్థానానికి గౌరవే కానీ నాకేం గౌరవం ఈ స్థానం నుంచి ఎవరైనా వైదొలుగుతారు అనుకోండి ఇప్పుడు ఎవరైనా పెద్ద ఉద్యోగస్తుడు ఉద్యోగంలో ఉన్నంత వరకు అందరూ కూడా దండాలు పెడతారు ఆ ఉద్యోగం కాస్త ఊడిపోతే లేకపోతే రిటైర్ అయిపోతే ఎవరైనా దండాలు పెడతారా చెప్పండి లేదు కదా అదేవిధంగా ఈ రాజ్యం అనేది కేవలం ఈ ఈ గౌరవం నాకు ప్రజలు ఈ గౌరవం కేవలం కల్పితమైనటువంటిది ఈ రాజ్యత్వం కాస్త ఊడిపోతే నన్ను ఎవరైనా గౌరవిస్తారా కాబట్టి నా వ్యక్తిత్వం నేను బాగు చేసుకోవాలి ఈ స్థానానికి ఉన్నటువంటి గౌరవం వల్ల నాకేం ప్రయోజనం అనే బాగా విచారించాడు ఒక అర్ధరాత్రి లేచిపోయినాడండి ఈ ప్రపంచమైన ప్రాపంచికమైనటువంటి భోగములన్నీ వారికి సిద్ధంగా ఉన్నాయి అనుభవించటానికి ఏ అయినప్పటికీ వాటిలో ఏలు పెట్టలేదండి స్వీకరించలేదు చక్కగా నిర్వాణం నిర్వాణం అంటే పరిపూర్ణమైనటువంటి శాంతి ఆనందం మనం మోక్షం అంటాను చూడండి ఆ బౌద్ధ నిర్వాణం అని చెప్తారు దానికోసం తల్లడిల్లిపోయినాడు ఈ జరా మరణం ముసలితనం మృత్యువు వీటిని జయించే వరకు నాకేవి శాంతి ఈ రెండింటినీ జయించవాలని చెప్పి ఏకాంతంలో వెళ్ళి చక్కగా తన యొక్క నిజస్వరూపం తెలుసుకున్నాడు ఆత్మస్వరూపంలో నిష్ట కలిగి తాను పొందినటువంటి అనుభవాన్ని జగత్తునికి అంతటికీ లోకానికి అంతటికీ ప్రచారం చేశారు బౌద్ధ మతానికి మూల పురుషుడుగా ఇదంతా ఎందుకు చెప్పినానంటే ఆ కాకి వాళ్ళకుండా చేయాలండి అది సముద్ర మధ్య భాగంలో పరిస్థితి ఉందో అట్లా తయారు చేయాలి మానవుడు అట్లా చేయటం లేదు అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక చుట్టూ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు ఈ పంచ మహాభూత ఈ శబ్దస్పర్శాది దాని మీద వాలేటట్టు చేస్తున్నాడు అందుచేత శాంతి వీడి కలగటం లేదండి దీని పేరే వైరాగ్యం శ్రీకృష్ణ పరమాత్మ వైరాగ్యం యొక్క సహాయం లేదే ఆ మన సొంతర్ముఖంకి రాదు రాదండి లోపలికి రాదు ఇట్లాగే పరిగెత్తుంది కనుకనే హౌ టు కంట్రోల్ ది మైండ్ అనేటువంటి ప్రశ్న వచ్చింది ఎక్కడ ఆర అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు కృష్ణ చంచలం హిమల కృష్ణ ప్రమాధి బలవదృఢం తిగ్రహం దుష్కరం గాలి నరికట్టగ మహా కష్టంగా ఉంది మనస్సును కంట్రోల్ చేయటం అంటే డోంట్ ఫియర్ ఏమి భయపడవాక నాయన అసంశయం దర్ ఇస్ నో డౌట్ మీరు చెప్పింది పరమ సత్యం ఎందుకంటే మనస్సు గాలి చేత ఏర్పడిందండి ఈ పంచీకరణలోనండి సాంఖ్యయోగంలో పంచీకరణ అని ఈ పంచభూతాలన్నిటి పిసిగాడండి ఎవరు బ్రహ్మదేవుడు రకరకాలుగా ముద్దలు చేసి పెట్టాడు ఈ మనస్సునేటువంటి వస్తువుని తయారు చేసేటప్పుడు వాయువంశం ఎక్కువగా పెట్టాడండి దీనికి గాలి వాయు చేత ఏర్పడింది అందుచేత వాయు యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు కదులుతుంటుంది ఈ మనస్సు కూడా అండి ఎప్పుడు చపలంగా ఉంటుంది ఇట్ ఈజ్ నాచురల్ అన్నాడు ఎవరు కృష్ణము అసంశయం మహాబాహో మనోదుర్ చలం చలం అంటే కదులుతూ ఉంటుంది కానీ అభ్యాసే ను కౌంతే వైరాగ్యే నృహ్యతే మీరు ఎప్పుడైనా కాళహస్తికి రండి అక్కడ దేవాలయం ఉన్న చూడండి అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన అండి ప్రతిరోజు ఆ జరుగుతుంటుంది మూల విరాట్ నాడు చూడండి లింగం శివలింగం అది చాలా అద్భుతమైన లింగం అండి కింద సాలి పురుగు రెండు తొండములు పైన ఆ సర్పం యొక్క పడగా చూడండి శ్రీ కాల హస్తి ఆ శ్రీ అంటే సాలి పురుగు అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు ప్రాణుల యొక్క స్వరూపం అక్కడ ఉందండి ఆ లింగం మీద ఆ అక్కడ రెండు దీపాలు ఉన్నాయండి కింద ఒక దీపం ప్రమిదులు కింద ఒక దీపం పైన ఒక దీపం ఏ ఆ రెండు దీపాలు దగ్గర దగ్గరే ఉన్నాయండి కానీ ఒక దీపం నిశ్చలంగా ఉంటుందండి ఆ ప్రమిదలో ఏమి కదలదు దానికి సమీపంలోనే ఉన్న దీపం ఎప్పుడు కదులుతూ ఉంటుందండి ఆశ్చర్యం నిజంగా కదలాలంటే రెండు కదలాలి లేకపోతే నిశ్చలంగా ఉండాలి అట్లా లేదే ఒకటి కదులుతుంది ఒకటి నిశ్చలంగా ఉంటుంది ఆశ్చర్యపోయి ఈ గాలి ఎక్కడి నుంచి వస్తున్నది అని అందరు ఆలోచించారు ఎవరు దానికి రిప్లై చెప్పలేకపోయినారు కొందరు ఇది ఇది ఏమిటంటే వాయువు ఈ లింగం ఉన్న చూడండి వాయులింగం అందుచేత ఆ లింగంలో నుంచి ఏదన్నా గాలి వస్తున్నదేమో ఇది కదులుతుంది అని ఏదో చెప్తున్నారే కానీ సరి అయినటువంటి సమాధానం రాలేదు ఎందుకు కదులుతుంది నేను అనుకుంటాను బహుశా ఈ జ్ఞాని యొక్క మనస్సు అజ్ఞాని యొక్క మనస్సు చూపటానికి ఏదన్నా ఇట్లా జరుగుతున్నదేమో జ్ఞాని యొక్క మనస్సు నిశ్చలంగా ఉంటుంది అజ్ఞాని మనస్సు ఎప్పుడు కదులుతుంటుంది చక్కని ఉపమానం అక్కడ చూడండిది ఆ అజ్ఞాని యొక్క మనస్సు ఎప్పుడు కదులుతుంటుందండి చంచలం హిమన కృష్ణ అంటాడు ఎవరు ఈ ఈ మనస్సును నిగ్రహించడం మహా కష్టం అని వారు అంటే ఏమి కష్టం లేదు నాయన ఈ రెండు సాధనలు చేయండి ఏమిటది అభ్యాసేన తౌంతేయా వైరాగ్యేన ప్రాక్టీస్ అండ్ ప్రనౌన్సియేషన్ ఈ రెండు గనక బాగా సాధించుకుంటే మానవుడికి మనస్సు నిశ్చలం అవుతుంది ఇప్పుడు ఈ నౌకాగ్ర కాకవత్త అనే ద్వారా బయట వస్తువుల మీద వాళ్లకు చేస్తే అంతర్ముఖం అయిపోతుంది ఇంకా వేరే అంతర్ముఖం అయిపోతే ఇంకేముంది చెప్పండి ఆ మనస్సు చక్కగా ఆత్మ ఎందు నిలకడ కలిగి ఉంటుంది ఎవరికి వైరాగ్యం కలిగి ఉందో ఏమండి ఇక వారికి బహిర్ముఖమైనటువంటి వ్యామోహాలు ఉండవి ఉండవు కాబట్టి ఆ మనస్సు యొక్క శక్తి అంతా అంతర్ముఖంగా వినియోగిస్తుందండి అప్పుడు చక్కగా ధ్యానం జరుగుతుంది ఇంకా ఏ విధమైనటువంటి మనస్సు యొక్క చాపల్యం ఉండదు కనుకనే వైరాగ్యంకు ప్రముఖమైన చాలా ప్రధానమైనటువంటి స్థానం ఇస్తారన్నది ఇప్పుడు చూడండి శ్రీ సద్గురు స్వాముల వారండి మలయాళ స్వాముల వారు ఒక చిన్న ఉపమానం చెప్తుంటారండి ఎప్పుడు ఏమిటంటే ఒక ప్రమి ఒక దీపం వెలగాలంటే ప్రమిద నూనె ఒత్తి అగ్గిపెట్టి నాలుగు ఉండాలండి ఈ నాలుగు ఉంటే చక్కగా దీపం వెలుగుతుంది చీకటి తొలగిపోతుంది ఏమిటండి ఆ వస్తువులు చెప్పండి ప్రమిద నూనె ఒత్తి అగ్గిపెట్టి నిప్పు ఈ నాలుగు ఉంటే చక్కగా దీపం వెలుగుతుంది ఈ నాలుగులో ఉచిస్ ఇంపార్టెంట్ చెప్పండి ఈ నాలుగులో ప్రమిదనేది అన్నిటికంటే ముఖ్యం అండి ప్రమిద లేకపోతే నూనె నిలవదు నూనె లేకపోతే ఒత్తి నిలవదు ఒత్తి నిలవకపోతే ఇంకా దేన్ని ముట్టిస్తారు చెప్పండి కనుక అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ప్రమిద వైరాగ్యం అంటారని చూసే వైరాగ్యం అనే ప్రమిద భక్తి నూనె ఏకాగ్రత అనేటువంటి ఒత్తి జ్యోతి అగ్గిపెట్టి దాని వల్ల అంటే చక్కగా నిప్పు ముట్టించచ్చు అజ్ఞానం అనేటువంటి అంధకారం పటాపంచలైపోతుందని ఆ మహాత్ములు చక్కని ఉపమానం చెప్తుంటారు కనుక దీపం వెలగాలంటే అన్నిటికంటే ఆధారప ముఖ్యమైనది ఆధారమేది ఆ ప్రమిద ప్రమిద లేకపోతే నూనె నిలవదు నూనె లేకపోతే ఒత్తిడి లేకపోతే జ్యోతి ఆ అంధకారం తొలగిపోదండి కాబట్టి అన్నిటికంటే ముఖ్యం వైరాగ్యం వైరాగ్యం అంటే కొందరు అనుకో వచ్చామండి ఇళ్ళు వదిలిపెట్టి కుటుంబం వదిలిపెట్టి పోవాలనా కృష్ణ పరమాత్మ కాని ఎవరు కాని అట్లా చెప్పలేదండి నాయన వైరాగ్యం అంటే అన్ అటాచ్మెంట్ అది తగులుకోకుండా ఉండు అంతే అన్ని వస్తువులు ఉండొచ్చు ఏ కానీ అటాచ్మెంట్ అది ఆ అటాచ్మెంట్ అనేది తగులుకోకుండా ఉండటం బాగా నేర్చుకోవాలి దీన్ని చక్కగా ఆచరించి బోధించిన వారు ఎవరంటే జనక మహారాజు అండి జనక మహారాజు గృహస్థుడు అన్ని వ్యవహారంలో ఏలు పెట్టాడు చక్కగా రాజ్యమునకు అధిపతి అయినప్పటికీ కూడా ఎట్లా ఉన్నాడు తెలిసిన తామరాపు మీద నీటి బిందువులే ఏమీ తగులుకోలేదండి వారి ఆఖ్యానం అండి ఉపశమ ప్రకరణం అంటే రాబోయే అధ్యాయంలో జనకోపాఖ్యానం అని వస్తుంది అప్పుడు మనం దాని వివరంగా ఆలోచిస్తాం అది ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా జాగ్రత్తగా గనక ఉంటే వాటిలో తగులుకోకుండా ఉంటే తన నిజస్వరూపం గనక చక్కగా తెలుసుకుంటే ఇక ఏ విధమైనటువంటి హాని లేదండి వస్తువులు ఉండొచ్చు కుటుంబం ఉండొచ్చు అన్ని కార్యక్రమాలు ఉండొచ్చు కానీ వారండి తన యొక్క స్వరూపం గనక చక్కగా తెలుసుకుంటే వ్యవహారం అనేది ఏమి బంధనం కాదంటాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఏమండి గీతలో అన్ని వదిలిపెట్టమని చెప్పాడా కృష్ణుడు ఏమంటే చెప్పండి ఎక్కడా లేదే డైరెక్ట్ గా విన్నటువంటి అర్జునుడే వదిలిపెట్టలేదండి అర్జునుడు భగవద్గీత తా విన్న ఈ ఫాట్ అంతే యుద్ధం చేశాడు యుద్ధం చేసినాడు కార్యక్రమంలో దిగినాడు అంతేగాని సన్యాసం చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయినారా చెప్పండి అర్జునుడు లేదు భగవద్గీత యొక్క ఆశయం ఏమిటంటే అయ్యా ఉండండి చక్కగా ఈ సొసైటీ ఈ సంఘంలో ఉండండి కార్యక్రమాలన్నీ చేస్తుండీ కాని మీ దృష్టి శాశ్వతమైనటువంటి వస్తువుకు భగవంతుని మీద నిలకడ కలిగి ఉండాల్సి మాం అనుస్మర యుద్ధచ ఇదండి భగవద్గీతలో చెప్పింది ఏ మానవుడు టైం దాటిపోతున్నది దినజనం దినజనం నిన్న చెప్పినట్లుగా సూర్యుడు అస్తమిస్తుంటే ఒక్కొక్క రోజు దిగజారిపోతున్నది మానవుడి యొక్క ఆర్దాయంలో ఇటువంటి అనేకమైన సాధనలు మానవుడు ఏమైనా సాధిస్తున్నాడని చెప్పండి ఒక్కొక్క సుగుణం ఎన్నీ చెప్ప లిస్ట్ బై లిస్ట్ చెప్తాడు రేపు పన్నెండో అధ్యాయం దగ్గర నుంచి ఇన్ని సుగుణాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే ఒక్కటైనా హృదయంలో దాన్ని పదిలిపరచుకుంటున్నాడా చెప్పండి ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి ఒక్కటైనా బయటికి సాగ లేదు కదా మరి ఈ కార్యక్రమం లేనిదే వాడికి శాంతి జరుగుతుంది కలుగుతుంది ఈ అమూల్యమైనటువంటి జీవితం దినదినం దినదనం గడిచిపోతున్నది ఇంకా భవిష్యత్తులో ఎంత కాలం ఉన్నదో ఎవరికి తెలియదు కదా అటువంటి పరిస్థితిలో మానవుడు మేనవేషాలు లెక్క పెట్టుకుంటూ నాట్ నౌ నాట్ నవ్వు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అని చెప్పి వాయిదాలు వేస్తుంటే నిజంగా ఎంత ప్రమాదం అవుతుందన్నది రావణాసురుడు చనిపో చనిపోబోతున్నాడు రావణాసురుని బాగా బాణాలేసి కొట్టేశారు ఎవరు రామచంద్రుడు కింద పడ్డాదండి ఇంకా చావలేదండి ఎవరు రావణాసురుడు ఆ చనిపోయే టైంలో ఇంకా కొద్ది గడియే కొద్దిసేపు ఉన్నదండి వారి ప్రాణం పోవటానికి అప్పుడు పెద్ద పెద్దలందరూ పెద్దవాళ్ళందరూ పరిగణ మీ జీవితంలో చాలా అనుభవాలు మీరు పొందారు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అనుభవం మీరు ఏది పొందారు మాకు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం చెప్పడానికి మీరు ఏదైనా అనుభవం పొందినారా ఏ విచ్ ఇంపార్టెంట్ లెసన్ యూ హ్ లర్న్ అది మీరు నేర్చుకునే అనేక పాఠాలు నేర్చుకున్నారు కానీ అన్నిటికంటే ముఖ్యమైన పాఠం ఏదో దయచేసి చెప్పండి ఎందుకంటే ప్రాణం పోతున్నది మీకు అని అప్పుడు రావణాసురుడు ఏం చెప్పాడు తెలుసండి మంచి కార్యములను వాయిదా వేయకూడదు అన్నాడండి శుభకార్యం దైవ కార్యం లేక పుణ్యకార్యం ఏదైనా చెయ్యదలంచుకుంటే ఏ దాన్ని వెంటనే చేయవలనే కానీ వాయిదా వేయకూడదు అని చెప్పినాడండి ఎవరు రావణాసురుడు ఎంత చక్కని హితబోధంటే ఏదైనా శుభకార్యం ఇప్పుడు చూడండి దానం దానం అనేది ఎవరైనా చేయాలనుకోండి వెంటనే చేయటం మంచిదండి నిన్న కర్ణుడు కర్ణుడు కథ చెప్పాను జ్ఞాపకం ఉందండి క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి కర్ణుడు చెప్తాడు శ్రీ ఓ కృష్ణ పరమాత్మ నాక ఈ కుడి చేత్తో ఇవ్వటం అనేది నాకు తెలుసు కానీ నేను అటు చేయి కడుక్కుని వచ్చే లోపల ఏం ప్రమాదం జరుగుతుందో నేను అసలు ఉంటానో ఊడుతానో జీవిస్తానో లేదో నాకు తెలియదు ఈ క్షణికమైనటువంటి టైంలో ఎంత శీఘ్రంగా మానవుడు ఈ దాన చేసుకుంటే అంత మంచిది అని చెప్పి భావించుకుని నేను ఎడన్ చేత్తో మీకు ఇచ్చాను అని చెప్తాడు ఎవరండి కర్ణుడు ఈ దేహం ఎప్పుడు నిలు ఎప్పుడు ఊడిపోతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఈ పుణ్య కార్యములండి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ది సోన్ ఆర్ ది బెటర్ ఎంత శీఘ్రంగా మానవుడు చేసుకుంటే ఇప్పుడు చూడండి భగవద్ధానం సంకీర్తన నామస్మరణ గీతాపారాయణ పరోపకారం ఇటువంటివన్నీ కూడా నేను కొంచెం శీఘ్రంగా చేయాలి రావణాసురుడు అదే చెప్పారు చాలా మంది పెద్దలు ఏమండి మీరు ముఖ్యంగా ఏమి నేర్చుకున్నారు మీ జీవితంలో అని అడిగితే మంచి కార్యములు వాయిదా వేయకూడదు నేను వేసినాను వేసి జరపలేకపోయినాను అని చెప్తాడు ఏమిటంటే మూడు కార్యాలు చేయాలనుకున్నట్టండి ఈయన ఎవరు రావణాసులు తన దేశం చుట్టూ ఉన్న సముద్రం ఉన్నది చూడండి అది ఎటువంటి సముద్రం ఉప్పు సముద్రం అండి ఉప్పు సముద్రం కదండి ఈ లంక సిలున్ ఆ సిలున్ చుట్టూ ఉన్నది ఇండియన్ ఓషన్ అండి ఏ ఉప్పు సముద్రం అది దాన్ని ఎట్టండి తీపి సముద్రంగా చెయ్యాలనుకున్నట్టు ఎవరు రావణాసుడు చేస్తానులే చేస్తానులేని నెమ్మది గట్ట వేస్తుంటే ఆఖరికి చూడండి ఇటువంటి గతి వచ్చిందో ఆ దాన్ని తీపి సముద్రం నిజంగా ఆయన అనుకుంటే చేయలేడండి ఎన్నెన్నో కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఎవరు రావణాసుడు ఇది తీపి సముద్రం చేయాలనుకునే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు తర్వాత తర్వాత అని వాయిదాలు వేశాడు ఇంకోటి ఏమిటో తెలిసిన నరకలోకంలోనండి పెద్ద గోతులు ఉన్నాయండి గోతులు ఈ పాపుల్ని దాంతో దొళ్ళి నానా నాశనం నానా బాధలు పొందుతుంటే ఆయన చూచాడండి ఎవరు రావణాసురుడు ఒకసారి నరక మీదకి దండెత్తాడండి ఎక్కడికి అప్పుడు చూచుంటాడు ఈ పాపులు పడే బాధలన్నీ చూచి ఎప్పటికైనా ఈ గోతులన్నీ పూడ్చి పారేసేయాలి అనుకున్నాడు ఆ గోతులన్నీ పూడ్చి చదనం చేసేయాలి ఈ పాపులు చూడు ఎంత బాధ పెడుతున్నాడు ఈయన గారని ఆయన మనసులో కలిగిందండి చేస్తానులే చేస్తానులే అని చెప్పి వాయిదాలు వేశాడు అదొకటి రెండు మూడో కార్యం ఏమిటి తెలుసండి స్వర్గానికి నిచ్చెన వెయ్యాలనుకున్నాడండి నిచ్చెన నిజంగా నిత్యన ఉంటే ఇప్పుడు గవ్వ గవ్వ గవ్వ అందరూ లేచిపోయేవాళ్ళు స్వర్గానికి రేపు వేస్తాం ఎల్లుండి వేస్తాం ఇట్లా ఇట్లా వాయిదాలు వేస్తూ ఆఖరికి చూడండి పతనం అయిపోయినాడు ఈ ఈ మాట చెప్పాడండి నాయనా శుభకార్యం దైవ కార్యం పుణ్యకార్యం వాయిదా వేయొద్దు చేయ ఎప్పుడు చేయాలనుకున్నారు అప్పుడే చేయండి అని రావణాసుడు చక్కగా చెప్పారు కనుక ఈ శరీరం ఉన్నప్పుడే చూడండి ఈ శరీరం ఉన్నప్పుడే ఆ సాక్షాత్కారం పొందటానికి ప్రయత్నం చేయాలండి రేపు ఏదో దరిద్రమైనటువంటి శరీరం వచ్చిందనుకోండి ఏ గాడిద శరీరం ఏ పంది శరీరమో ఏ కుక్క శరీరం గనకొస్తే ఏమండి తరించడానికి ఏమైనా అవకాశం ఉందా ఏ మాత్రం కూడా కామన్ సెన్స్ లేనటువంటి జీవితాలు చాలా ఉన్నాయండి మన కళ్ళతో కనిపిస్తున్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికే కొంచెం కామన్ సెన్స్ పెట్టాడు భగవంతుడు ఏ బ్రహ్మావలోక ధిషణం అని చెప్తారు పరమాత్మను ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకునేటువంటి కెపాసిటీ ఆ సామర్థ్యం మానవుడికి పెట్టాడు అండి తక్కిన లేదండి అందుచేత ఎంత ఈ ఈ శరీరం పతనం కాకపోవడమే ఎప్పుడు ఏ డౌన్ఫాల్ ఎప్పుడు వస్తుందో యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కదా ఏమండి ఇంటిమేషన్ ఇస్తారో చెప్పండి ఇప్పుడు ఎవరైనా ఒక చోటుకు వెళ్ళాలంటే ముందుగా జాబు రాస్తారు ఏమండి నేను మీ ఊరికి వస్తున్నాను అని ఎవరైనా ఇన్స్పెక్టర్ గారు స్కూల్కి వస్తున్నారంటే ఏమండి నేను తనిఖీకి వస్తున్నాను అని చెప్పి అప్పుడు ఈ స్కూల్ అందరూ జాగ్రత్తగా ఉంటారండి అట్లా కాకుండా ప్రీఇన్ఫర్మేషన్ లేకుండా సర్ప్రైజ్ విజిట్ అకస్మాత్తు కనుక విజిట్ చేస్తే ఎట్లా చెప్పండి ఆ విధంగా ఈ శరీరం విషయంలో వరకు గ్యారంటీ లేదు కాబట్టి ఏం చేయాలి చెప్పండి అది ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయవలసినటువంటి సాధనలు మన యొక్క కర్తవ్యం మన యొక్క జీవిత లక్ష్యం సమాప్తం చేయాలన్నది సర ఎంత శీఘ్రంగా చేసుకుంటే అంత మంచిది ఓ ఒక ఆయన అండి ఆయన పల్లెటూరు ఆయన చుట్ట కాల్చుకుంటున్నాడు చుట్ట ఆ చుట్ట కాల్చడానికి అగ్గిపెట్టి కావద్దండి ఆ ఉన్నదండి ఆయన దగ్గర ఆ అగ్గిపెట్టి తెరిచి చూచాడండి ఒక్క పొల్ల ఉందండి ఒక్క పొల్ల చుట్ట కాల్చాలి ఒక్క పొల ఉందండి ఆ ఒక్క పుల్లే శరణ్యం ఆయనకి అది ఆరిపోయిందంటే గోయిందా ఇంకేం లేదండి ఆయన దగ్గర చుట్ట కాల్చుకోలేడు ఆ చుట్ట కాచుకోవడానికి ఈ ఒక్క పుల్ల ముట్టించాడండి ముట్టిస్తే సరిగా ఆయన స్నేహితుడు వచ్చాడండి ఈయనతో మాట్లాడటానికి ఏమండి తాతగారు బాగున్న నోరు మూసుకోవయ్యా ఒక్కడే పుల్లయ్యా ఇప్పుడు మాట్లాడినాయా ఈ పుల్ల ఆరిపోయిందంటే నాకు గతి ఏమవుతుంది చెప్పు ఇప్పుడు కాదు అడుపు కూర్చో నేను ఇప్పుడు నీతో మాట్లాడును ఏమండి బాగున్నారా నోరు మూసుకోవా పుల్ల ఆరిపోతుందయ్యా ఈ ఒక్క పుల్ల ఎంత జాగ్రత్తగా ఉంటాడు చూడండి ఇంకా నాలుగైదు పుల్లలో అనుకోండి అప్పుడు మాట్లాడతాడు ఎందుకంటే ఒకటి ఆరిపోయినా ఇంకొకటి వెలిగించవచ్చు అని ఆ ఒక్క పుల్లే ఉన్నందువల్ల ఎవరితో మాట్లాడండి అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి పారేస్తాడు ఈ చుట్ట వెలిగే వరకు ఆ చుట్ట వెలిగిన తర్వాత ఈ వచ్చినట్టు నిదానంగా మాట్లాడతాడు చూసారా అగ్గిపెట్టు ఒక్కటే పుల్ల ఉన్నటువంటిది ఈ శరీరం మానవ శరీరం ఎటువంటిది అంటే ఇది ఓ ఒక్క పుల్ల ఉన్నటువంటిది అండి పరిస్థితి అది ఆ ఒక్క పుల్ల కనుక ఆరిపోతే ఈ మానవ శరీరం కనుక జారిపోతే ఇక భవిష్యత్తులో ఏ జన్మ వస్తుందో ఎవరికి గ్యారంటీ లేదండి అది అందుచేత మహాత్ములు ఏం చెప్తున్నారంటే సోపానభూతం అది ఈ మానవ శరీరం మోక్షం సౌధం సౌధం అంటే మేడ అది మోక్షం అనేటువంటి భవనం ఇది ఒక నిచ్చెన అన్నారండి ఇది సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్త దుర్లభం ఎస్తారయతిత్మానం ఆత్మ ఘాతక తన ఆత్మను చంపుకున్నవాడు అండి ఎప్పుడు ఈ సాక్షాత్కారం గనక పొందబోతే నిచ్చెన ఒక భవనం ఎక్కడానికి నిచ్చన ఎంత సహాయం చేస్తుంది ఆ నిచ్చెన కనుక లేకపోతే భవనం ఎవరైనా ఎక్కగలరా చెప్పండి మెట్టు లేకపోతే ఆ దృష్టాంతం చెప్తున్నారు ఎవరంటే విష్ణు భగవానుడు గరుత్మంతునికి గరుడ పురాణం అనేటువంటి గ్రంథంలో చెప్పినారండి స్వపానుభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం ఎస్తారయుత్నం సభవే తాత్మ ఘాతక కాబట్టి ఈ సాధనలు అన్ని శీఘ్రంగా ప్రారంభించటం మంచిదండి ఈ మూడు జ్ఞాపకం పెట్టుకోండి వాసనాక్షయం మనోనాశం తత్వజ్ఞానం ఈ మూడిట్లో తత్వజ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి మొట్టమొదటి దాని సహాయం చేత వాసనాక్షయం జన్మార్జితమైనటువంటి వాసనలు తొలగించాలి ఈ వాసనలు కూర్చుని నిన్న భృగు కుమారుడైనటువంటి శుక్రుడు అండి మహాపవిత్రమైనటువంటి ఆ తండ్రికి పుట్టినవాడు అయినప్పటికీ కూడా తండ్రికున్నటువంటి ఆ సమాధి స్థితి చిన్నప్పుడు నేర్చుకున్నాడా లేదండి ఈ ప్రాపంచికమైనటువంటి వికారములు మాత్రమే కలిగి ఉన్నాడు దేనివల్ల జన్మార్జితమైనటువంటి సంస్కారం వల్ల చూచాల మామూలుగా అందరికీ సంస్కారమే వారికి ఉన్నదండి ఏ భృగు యొక్క కుమారుడు ఆ గొప్పతనం ఏమి లేకపోయిందండి అక్కడ చూచాల దీని ఈ వాసనా ప్రభావం అంటారండి చూచాల మహానుభావుడు యొక్క కుమారుడు అయి ఏమండి తండ్రి గొప్పవాడైతే కుమారుడు గొప్పవాడై అవుతాడా చెప్పండి అదేమైనా గ్యారంటీ ఉందా లేదండి కుమారుడు కూడా తండ్రి వలె చక్కగా ప్రయత్నం చేస్తే గొప్పవాడు అవుతాడు ఇప్పుడు చూడండి జడ్జి జడ్జి గారు జడ్జి గారి కుమారుడు కూడా జడ్జియా ఏమండి అవుతాడా అవచ్చు కానీ గ్యారంటీ లేదు నేను కూడా బాగా చదువుకునే చక్కగా ప్రజ్ఞ కలిగి తండ్రి వలె బాగా అనే ఈ తెలివి గనక కలిగి ఉంటే ఆ పోష్టికి అధికారం అవుతాడు కానీ లేకపోతే గ్యారంటీ ఏమిటండి ఇప్పుడు చూడండి కరణం గారు పూర్వం ఉందంటే కరణం గారి కుమారుడు కరణం అండి ఇప్పుడు అది మార్చేశారండి సర ఇప్పుడు పండితుడు తండ్రి పండితుడైతే కుమారుడు కూడా పండితుడు అవుతాడా చెప్పండి ఏమంటే అదే గ్యారంటీ ఉంటుందా లేదండి పండిత పుత్రుడు అవుతాడండి పండిత పుత్రుడు అది ఎవరో మీరే ఆలోచించుకోండి లేదండి వాడు ప్రయత్నం చేస్తే పండితుడు అవుతాడు కానీ లేకపోతే అవుతారా అదే విధంగా రుగు చాలా గొప్పవాడు సమాధి స్థితి బాగా సాధన చేశాడు కుమారుడు శుక్రుడు చూడండి నిన్న ఏదో ఎవరో అప్సర అవకాశంలో పోతుంటే దాని మీద దృష్టిపడి జీవితమైన నాశనం చేసుకున్నాడు ఆ తదేక దృష్టితో దాని గుర్చి ఆ ప్రాపంచిక వస్తువుని చింతన చేసి చేసి డౌన్ ఫాల్ కింద పడిపోయింది శరీరం ఆ చరిత్ర అంతా నిన్న చెప్పాను కాబట్టి వాసనాక్షయం చాలా ముఖ్యమని నిన్న జనం వశిష్ఠులు వారు ప్రతిపాదించినారండి వాసన అంటే నేను ప్రతిరోజు చెప్తున్నాను సంస్కారం అండి అనేక జన్మల్లో చేసినటువంటి ఒక ఈ సంకల్పములన్నీ రూఢిపడి వాసన రూపంగా పరిణమిస్తాయండి అలవాటు ఈ రోజు అలవాటు రేపేమవుతుందో తెలిసిన ఇంకా చరిత్రగా మారిపోతుందండి ఇక మార్చడం మహా కష్టం అండి శివానంద్ గారు ఏం చెప్పారు చూడండి శివాన్ ఋషికేశం ఎవరు డివైన్ లైఫ్ సొసైటీ సో ఎన్ యాక్షన్ రేపే టెండెన్సీ సో ఎ టెండెన్సీ రేప్ ఎబిట్ రేప్ ఏ క్యారెక్టర్ సో ఎ క్యారెక్టర్ రేప్ యువర్ డెస్టినీ అన్నాడండి ఆయన ఈ రోజు ఒక కారు ఏం చేసి రేపు కూడా చేస్తే అలవాటు అయిపోతుంది ఆ అలవాటే గనక ఇంకా కంటిన్యూ అయితే అది చరిత్ర అయిపోతుంది ఆ చరిత్ర ఇంకా కొంచెం అలవాటు అయిపోతే ఈ డిఫైన్స్ యువర్ డెస్టినీ అది మన యొక్క లక్ష్యాన్ని అది చూపిస్తుంది చెప్తుందండి నరకమా స్వర్గమా మోక్షం అనేది వీడి మీద ఆధారిపడింది దేని మీద వీడి చేసే ప్రాక్టీస్ మీద చెడ్డలవాట్లు కనుక రోజు అలవాటు చేస్తే అది ఈ అయిపోతే ఇక మార్చడం ఎంత కష్టం అన్నది ఇదివరకు అండి ఎలక్షన్స్ ఎలక్షన్స్ అంటే ఎన్నికలు జరిగినాయండి ఆ ఎన్నికల్లో ఏం జరిగిందంటే ఒక పార్టీ వాళ్ళు అండి ఒక ఆయన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారండి ఎవరో తెలిసిన ఆయన ఉపన్యాసం చెప్పాడంటే అనర్గళంగా చెప్పేస్తాడండి గంగా ప్రవాహంగా అటువంటి మేధాశక్తి కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడండి ఉపన్యాసము చెప్పటంలో దిట్ట ఏ ఆయన్నే ఈ పార్టీ వాళ్ళండి కాంట్రాక్ట్ తీసుకున్నారు ఏమండి మా ఎలక్షన్స్ అయ్యే వరకు మీరు మేము చెప్పిన చోటకి వెళ్లి ఉపన్యాసాలు చెప్పాలి అని చెప్పి వారిని కంట్రాక్ట్ తీసుకున్నారు ఆయన అమోఘంగా ఉపన్యాసం చెప్తాడండి బల్ల బుద్ధి బల్ల బుద్ధి చెప్తాడు ఎలక్షన్స్ అయ్యే లోపల మూడు బళ్ళలు నాశనం చేశాడండి వాడు గుద్దీ గు అంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఒక గ్రామానికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పబోతాదండి గ్రామంలోనండి పగల ఉపన్యాసం చెప్తే ఎవరు రారండి రాత్రి ఎనిమిదిన్నరకు పెట్టారండి అక్కడ గ్రామస్తులు ఈయన గారిని ఆహ్వానం చేసి ఏమండి మా ఊళ్ళో ఈ పార్టీని గుర్చి చక్కగా ఉపన్యాసం చెప్పండి ఇక చూడండి ఎనిమిదిన్నరకి ఆయన వచ్చి హాజరైనాడు ఓ తండోపతండంగా గ్రామస్తులు వచ్చి వినటానికి సిద్ధంగా ఎందుకంటే ఈయన ఎలక్షన్ ఏ ఈయన చాలా గొప్పదండి అందుచేత ఎక్కువ మంది చేరిపోయినారు ఈయన ఉపన్యాసం వినటానికి ఇక చూడండి ఆ ఉపన్యాసం మొదలు పెట్టే టైంలో అందరు కూర్చున్నారు ఈయన లేచాడు ఏమండే నన్ను ఆహ్వానం చేసిన కార్యదర్శి గారు ఎవరు కమిటీ కార్యదర్శి గారు ఎవరు అన్నాడు ఉపన్యాసం ముందు చూపించారు ఇదిగో ఈయనండి కార్యదర్శి అని రాండి అన్నాడు ఆయన భయపడుతూ వస్తున్నాడు ఇదేమిటి ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు ఏమిటని వచ్చారండి దేనికని ఒక మీటర్ పొల్ల పొల్ల కర్ర పుల్ల తీసుకురండి అన్నాడండి ఒక మీటర్ కర్ర పొల్ల ఈయని ఆ సెక్రటరీ గారు గుండె బద్దలవుతుంది ఈ పుల్లతో నన్ను కొడతాడో ఏమో తెమ్మంటున్నాడు సరిగ్గా ఉపన్యాసం టైంలో పుల్లెందుకు ఇక కర్రపొల్ల దేనికి అని అనుకుని సరేదో అడిగాడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడండి ఒక మీటర్ పొల్ల కర్ర పొల్ల చూడండి ఆ కర్ర పొల్లెట్టా పట్టుకున్నాడండి గంభీరంగా ఉపన్యాసం చెప్పేశాడండి గబా అందరికి ఆశ్చర్యం కలిగిపోయింది ఆ ఆ ఉపన్యాసం అంతా విన్నారు కర్ర పట్టుకున్నాడు అనర్గళంగా చెప్పేయటం మొదలు పెట్టాడు అందరు విన్నారు వెళ్ళిపోయినారండి ఒక్క ఆయన మాత్రం వెళ్లలేదండి అందరూ వెళ్ళిపోయినారు ఒక్కాయన వెళ్లలేదు ఆయన ఏమన్నాడు తెలిసినా ఏమండి ఉపన్యాసకుడు గారు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 ఈ ఊళ్ళు కరెంటు లేదు కాబట్టి నాకు ఉపన్యాసం రావటం లేదు ఏదో ఒకటి ఇట్ట పట్టుకోకపోతే రావటం లేదు నాకు ఉపన్యాసం అందువల్ల కర్ర పట్టుకుంటే అనర్గడంగా వచ్చేసింది నాకు అలవాటు అయిపోయింది ఈ మైక్ పట్టుకోవటం అన్నాడండి ఆయన ఒక కార్యం ప్రతిరోజు చేసేటప్పటికి ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ అది ఆ మైక్ లేకపోతే ఉపన్యాసం రాదండి ఆయనకి అందుచేత ఒకవేళ మైక్ లేకపోయినా ఏదో ఒకటి ఇట్ట ఆయన పట్టుకుంటే చూసారా ఇది అలవాటు బలపడిపోతే ఏమవుతుందంటే ఇక అది ఇక మార్చడానికి లేదండి అదే విధంగా అనేక జన్మార్జితమైనటువంటి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయండి ఏది కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యం ఇవి కనుక గట్టిపడినాయా బహు కష్టం అండి దాన్ని పోగొట్టడం కనుకనే విచారణ చేత తత్వజ్ఞానం చేత వాసనను పోగొట్టాలంటారు ఎవరు వశిష్ఠురా ఎప్పుడు వాసనలు తొలగిపోయినాయో మనస్సు అండి దానంతటే లయపోతుందండి సర మనోనాశం మనస్సు దానికి రూపం లేదండి అనేక వృత్తులు సంకల్పములు అభ్యాసములు ఇవన్నీ చేరితే మనస్సు ఇప్పుడు మనస్సును లయింపజేస్తేనే మోక్షం అండి చూచార మనో లయం లేక మనోనాశం లేక అమనస్కం ఆ స్థితి రావాలంటే వాసనలన్నీ తొలగిపోవాలి సుచరం ఇప్పుడు ఐదు పది కట్టెలు పది కట్టెలు ఒకచోట చేర్చి అగ్నిహోత్రం వెలిగించండి విలీప్యమానంగా వెలుగుతున్నది దాన్ని చల్లార్పాలి ఈ అగ్నిహోత్రం చల్లార్పాలంటే నీళ్లు పోయవలసిన పని లేదు దాన్ని ఇసుక మట్టి పోయవలసిన పని ఈ నిప్పును ఆర్పాలంటే ఒక్కటే ఉపాయం ఏమిటి తెలుసిన ఒక్కొక్క కట్టె తీసేయండి ఒక్కొక్క కట్టె తీసేస్తే అది దానంతా అదే ఆరిపోతుందండి అదేవిధంగా మనస్సు దేని వల్ల ఏర్పడింది కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి ధీహి చేతత్సర్వం మన ఏవ అంటాడు అనేక సంకల్పములు కోరికలు వృత్తులు అన్ని చేరితే మనస్సు ఏర్పడింది ఇప్పుడు మనస్సును లయం చేయాలంటే వీటన్నిటిని ఒక్కొక్కటి తొలగించండి ప్రజా తీయ కామాన్ సర్వాన్ అంటాడు శ్రీకృష్ణ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిస్తే ఇంకేం మిగుతుంది మనోనాశం ఆటోమేటిక్ జరిగిపోతుంది ఆ ఎప్పుడు మనస్సు తలగిపోయిందో ఆత్మస్వరూపం ఒక్కటే మిగిలిపోతుందండి ఇదే మోక్షం ఈ విధంగా నిన్నటి జనం అనేక విషయాలు వశిష్ఠులు వారు చెప్పారు ఈ రోజు దేహాభిమానమును గుర్చి ఆ రెండు వాక్యములు చెప్పి విరమిస్తున్నారండి దేహాభిమానం